కుటుంబ వృద్ధి ధనధాన్య వృద్ధి సమస్తమైనవి ఆ రాబుని అనుగ్రహము చేత సంప్రాప్తమును మరిన్ని ఆయువునిచ్చేదిన్ని ఆరోగ్యమునిచ్చేదిన్ని జను బలవును ఇచ్చేదిన్ని అవునము నీ మును వృద్ధి కాములు వారి చేత వెనందకి ఆ అడ్డు ఆఖ్యానం ఉన్నది రామచరిత్ర వృద్ధికారులైన వారు అందరూ వినసగి ఉన్నది హాయ్ రామాయణము ఎవరైతే రాస్తారో అటువంటి వారు ఈ భూలోకము నందు కాలము బ్రతికి తరువాత స్వర్గలోకానికి వెళ్ళిపోతారు వినిపించిన విని రామలు తక్కిన సభాసులు పరమానందరితంతక్యం కుమారుల ప్రశంసించి సభాసులారా ఈ రామాయణం ఉంది ఇంతవరకు మీకు చెప్పినాము రావుని అనుగ్రహం చేత సమస్తమైనటువంటి శోభకులకి వీపు కలుగుగా కాయని ఆ కుశలవులు ఆశీర్వదించి యుద్ధకాండమును సంపూర్ణము చేసినారు సకల దోషా బాగోపాలవేషా విపుల సుగుణహృత్యా వేద వేదాంత విద్యా సుమహితా సంస్లా సంవితమి శ్రీరామాచందరగారోన సుందరాయమాణమాు పూలపుత్ర విద్యాసందేంకటైనమాయణం ఈ కార్యం ప్రతిపాదితుండైన శ్రీతేషు రామప్రభం నీ కళ్యాణకు తీర్చనుండైన శ్రీకృష్ణుడు సంప్రీతో సాకల్యం కష్ట సిద్ధికరులైతృపా పట్టాభిషేక మహోత్సవ సమయం స్వామివారికి మధువర్గములు అమ్మవారికి వస్త్రములు సమర్థంపబడబోతున్నామే ఇప్పుడు టువంటి పర్వదినం కనుక కాలం విలంబం అవుతుంది కాలాతీతం అవుతుంది కాబట్టి మీరంతా కూడా చాలా శ్రద్ధతో ఓపికతో కూర్చోవలసినటువంటి యొక్క అవసరం ఉన్నది ఇలాంటి యొక్క రోజు పదే పదే ప్రార్థించేది కాదు కాబట్టి ఓపిక వహించి మీరంతా శ్రద్ధగా పద్యాల బాలకృష్ణయ్య కాదు స్వామివారికి సమర్పించినటువంటి శ్రీ రామ పట్టాభిషేక మహోత్సవ సమయంలో పట్టాభిషేక కర్తలు శ్రీ పద్యాల బాల బాలకృష్ణయ్య కాదు స్వామి వారికి సమర్పించినటువంటి మధుకర్తలు కార్యక్రమం ఇంకా ఉన్నది ఇప్పటికీ ఒంటి గంట అయింది ఒక గంటో గంట ఉన్నదో ఈ పట్టాభిషేక అనుబంధ కార్యక్రమం ఉంటది ఇంకా కూడా ఆ తరువాత ప్రసాద వినియోగాలు కూడా ఉంటాయి కాబట్టి ఓపిక వహించి కూర్చోవాలంతా అంతా కూడా అయితే కరచరణములు ఉన్నాయని కాని వారిని కూడా లఘుభావంతో ఎవరు చూడవద్దు ఎందుకంటే వారి జన్మ కర్మలన్నీ కూడా దివ్యములైనవి శ్రీకృష్ణ స్వామి కుడి అడమాసి లేనటువంటి గొల్లల పల్లెలో పుట్టి వారికి సరుకుల్మ లతాదులతో కూడా మోక్షాన్ని ఇప్పించాడు అట్లాగే మనని ఉద్ధరించడానికై మనలో పుట్టి మన శ్రమపడి మనకి దివ్యమైనటువంటి ఆత్మబోధలు పురాణములు భగవత్ చరిత్రలన్నీ కూడా వినిపించుతూ ఉన్నారు వారి జన్మ కర్మలన్నీ కూడా దివ్యములు కానీ సామాన్యములన్నీ మాత్రం ఎవరు కూడా మనసులో తలంచవద్దు క్షత్రమాలికాగరంగళ <Sanye> శత్రుఘ్ని నాజ్ఞ చేతాగా అయోధ్య ప్రవాసులంతాగా భరతుడు నంది గ్రామమును నాను గునుక అందరూ అక్కడకు వేంచేసినారు భరతుళ్ళు కలుపుకొని రాము పాదు పని భరతులు వచ్చిన వారినందరినీ కలుపుకొని పద్నాలుగు సంవత్సరముల నుండి తన చేత పూజింపబడిన రామ పాదుకలు శిరస్సున పెట్టుకొని అనేక విధములైన మాలముల చేత శోభింపబడుతున్నా ఛత్రాన్ని పట్టించినాట ఆ పాదుకలకు వృంతములు దీవనులు పట్టించి విసిరించుతూ మువేసిగా రా జరిసేలా ఉండను ఆ ప్రకారంగా గోచ దిందుతూవంతములైన రథం అనేక ధ్వజములతో కూడి గుములను పూచిన దివ్యథములు అనేక వేలు తన వెంటేరినవి శత్రుఘ సైతం మంత్రులతో కూడి శత్రుఘ్నుడు తమ్ముడు వెంట వస్తూ ఉండగా రామ తరుశుల కాంక్షి బయలుదేరినాడు హనుమను చూచి భారతుడు ఎమంటాడు అయ్యువాడు ఓ హనుమాను రాముడు నిన్నీ బయలుదేరి వస్తూ ఉన్నాడని చెప్పినావి ఇంతవరకు ఎక్కడా కనబడలేదేమయ్యాయాము దోపితేలో కపుల పొంగల చెత్తము కల్గున జాతకున్న కపులు అనేక వేల మంది కదా అటువంటి వారు ఇక్కడ వచ్చిన దాటకు ఆచరించడం లేదు నీకు జాతి చేష్టలు కోచి చేస్తలేమీ లేవు కదా అంటే నమస్కరించి అహను మా భరతునికి ఏమంటాడు స్వామి నా జాతి చేస్త కాదయ్యా చూడవలసింది దేవేంద్రుని చేత ఆ లంక నుండి అయోధ్య వరకు సమస్తమైన వృక్షములన్నీ ఫలములతో తేరతిట్టలతో ఉండేటు వరము గ్రహించినాడు స్వామి తరువాత భరద్వాజ మహర్షి దగ్గర తీసుకున్నాడయ్యా ఎలా పుష్పించి ఫలించి చూడవలసింది మార్గములకు చాలా దూరము నందు వాళ్ళుకీనది సమీపమునందు పెద్ద దుబ్బులే చిండి చూడవలసింది వానరులంతా వస్తున్నారయ పూర్వము ధనతుడు కుబేరుడే సంవత్సరములు తపస్సు చేసి బ్రహ్మానుగ్రహం చేత ఏ విమానమును గైకొరినాడు ఆ యుద్ధమునందుకు పేరుని తల్లి రాముడు ఏ విమానమును తీసుకుని వచ్చినాడు అదే దివ్య రత్రముల చేత చిత్రములు చిత్రములుగా ఏ విమానము గోచరించుతున్నదో మనసు ఆ మనోవేగమున కంటే వాయువేగమున కంటే వేగము కలిగి ఏది బయలు చేరి వచ్చును ఎక్కడికి పోవాలను అంటే అక్కడికి పోయేది ఆ యజమాని యుద్ధ ప్రకారంగా నడిచే దిగులు కాటువంటి దిశ విమానము దిగి రాముడు వస్తూ ఉన్నాడు బింబం మాదిరిగా గోచరిస్తూ ఉన్నది గగనమునందు అభిమానములు చూడవలసింది అని చెప్పుతుండగా అని ఇక రత్సముల చేత భాషింపుతూ గగనము అంతా కూడా ప్రకాశింపజేయతూ రాముడిగం విభీషృావత్మ దక్షిణ కీశల కేశ పత్రులం ప్రేమదలభం అని పురిందల శ్రీయో బాలకు సర్వేశ్వరుడు మహాలక్ష్మి వారంతా ఉన్నారు ఇంకా మనము ఈ యాదముల మీద ఉండటం మంచిది కాదని గుర్రముల మీద ఏనుగుల మీద రథముల మీద ఎక్కిన వారంతా భూమికి దిగినారు భరతుడు రాత్మహతడు సీతా లక్షణ సహితుడై వస్తూ ఉన్నటువంటి ఆ ఇక్షాకూషములకు లలాముడైన రాముని చూచినాడు ఆనందముత్సాహము ప్రీతి భరతుని మనస్సు నీకు ఫాల నింపుగా నంజలి చేసిన ఎదురుగా నిలబడి రెండు చేతులు తోడించిగా మా ఏమనేటట్టుగా పక్షనం ప్రకాశిందుతున్నా రాముని చూచినాడు ఆహరతుడు కన్నుల కరవు పద్నాలుగు సంవత్సరములకు మనలకు చిన్న చిన్న అడుగులుగా కన్నుల కరువు యావత్తు తీరేటట్టుగా చూస్తూ ఉన్నాడు ఆనంద పరవశుడయ్యే అందులో వృక్షమాన మధ్య నడుమ నుండి తీర్థ దేశం పోతం కరెక్ట్ గగన దేశమున నుండి గగనము నుండి కృందుకు దిగింది అభిమాన రాజము తీర్థదేశనకు వచ్చిన దాని మాధురి రామచంద్రుడు సమీపగతులైన భరతాదులం దూచదము అక్కడ దిగవలసింది అని ఆజ్ఞాపించినాడు ఆయాభిను అనేక అమసల చేత కట్టబడి ఉన్నది దివ్యభిమానము రాముని సన్నిధి భరతుని సన్నిధానముందు దిగింది సత్య వ్యక్తముందు विमान राीपुन महात्म चरण चरम सोक आज विमान मुन यज्ञ भरता आ స్వామిని పాదములకు శరస్సు రేటట్టుగా నమస్కరించినాడు సాష్టాంగ దండ ప్రణాము చేసినాడు చరకాలైన రామచంద్ర స్వామి ఆనంద పరవశుడయ్యి చాలా కాలములకు కనబడ్డాడు కనుక భరతిని కౌకలించుకొని ఒడిలో కూర్చుండబెట్టుకుని పరిశ్రమించి సంపాదించి ఆ గౌరవి శరీరమంతా పరిమార్జించి గౌరవించనంతా ఆ గౌరవించరాడు భరత మేరటయ్యా అని అని అనేక కుశల ప్రశ్నలు వేసి గావించినాడు వైదేహికగా ప్రణాము ఆ తరువాత సీతామహాదేవి పాతముల మీద పోయి పడ్డాడు భరతుడు ప్రణాము ఆ లక్షణుడు వచ్చి భరతుని పాతముల మీద పడక అన్న కౌగిలించినాడు సుగ్రీవారి అంతా మనుష్య రూపం హరించున్నారట వానరులంతా కామ రూపులు కనుక పొరుతుగా ఉన్నారట ఆ హనుమను దగ్గర రావయాలట నాకు దగ్గరే ఉను అయితే మీ సార్వభౌముడు ఆ సుగ్రీవ మహారాజా ఎవరయ్యా ఇందులో అయ్యా నేను వెళ్ళి కౌగులించుకున్నాడట కౌగులించుకుని ఓ సుగ్రీవ మహారాజా దశరథ చక్రవర్తికి నలుగురు కొడుకులు అనుకున్నాం గాని నీవు ఐదోవాడు అన్నావు సుమా పెద్దవాడి అది ఐదోవాడు అయ్యావు సుమా తరువాత విభీషణ అయ్యా ఆయన కౌగులించుకున్నాడట సముద్రం ముందు మునిగేటప్పుడు చెప్పవై తేల్చడం ఆ పురుషుడు అయ్యా నువ్వు అని ఆయన కౌగిలించుకున్నాడట తర్వాత యువరాజు ఎవడు అంగదు ఇది అయ్యినండి ఆయన గౌగులించుకున్నాడట ఈ ప్రకారంగా వరుసగా ఆ పరసు జ్యోతిర్ముఖుడు రంభుడు తారుడు మైందుడు దీదుడు వరుసను కౌగిలించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడట అంతా రామకార్య కనుక ఆ సీతారాములకు ప్రీతి మొరకేలా అందరినీ కౌగిలించుకుంటూ మర్యాద చేసుకుంటూ వెళ్ళిపోతూ హరతుడు సాగరముగా శత్రుఘులు నమస్కరించి పదం పడి వైదేహి శత్రుఘ్డు వచ్చే రామ లక్ష్మణులకు పాదముల మీద పడి నమస్కరించి తరువాత సీతాదేవికి నమస్కరించినాడు కుమారుడి గారు వారు తల్లి కనుక తెలిసదే ఉన్నయ దేవికి హర్షం మూర్తిందు అనే పదునాలుగు సంవత్సరముల నుండి దుఃఖము చేత బాధింపబడుతూ శరీరమంతా కూడా కృషబ్దము చెంది అన్న కౌశల్యాదేవి పాదముల మీద పడి నమస్కరించినాడు సుమిత్రీ ఆ తరువాత సుమిత్రా దేవికి తరువాత కైకేకి తరువాత మూడు వందల మంది దశరథుని భార్యలు గనుక అంత తల్లుకరుగా నమస్కరించు వెళ్ళిపోయినాడు మీద బడి నమస్కరించినాడు రాఘవేక్ష పురజనులంతా కూడా ఆ ప్రకారంగా అంజలి పంథములు గావించి హే రమయా సముద్ర మహాపురుష పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసం చేసి సుఖముగా వచ్చినావటయ్యా నీకు నమస్కారం ఉన్నారట ఎన్ని అంజలి ఈ బంధువులు ఉన్నాయో చెప్పటానికి వీలుగా దూరముల పుష్పించిన కమలములు ఎలా ఉండును అలా ఉన్నాయట వారి అంజలు వారినందరినీ అయ్యా మీ నమస్కారములన్నీ గ్రహించరాడు అని అందరినీ ఆదరించుతూ పోతూ ఉన్నాడు సంధారించే ఎవరిని ప్రకారంగా గౌదరించవలసి ఉన్నదో ఆ ప్రకారంగా గౌదవించే పాదుకులందానకి మనోహరి చరకం కులందరికీ చేసి సమయములందు ఆ పాదుకలు ఆరణ్యానికి వెళ్ళినప్పుడు ఇచ్చిన వాడు గనుక అవి తీసుకుని వచ్చి భరతుడు రాముని పాదములకు దడిగినాడు జానకి మనోహరి అంజలి చేసి మహానుభావ సమ్మత పురికేకు దించిన రూపాధుని కుంభలు వడిన మనోరథము కట్టే కృతార్థుడై తరిందే వనవాసము నిర్ధరించి మరణ పట్టణమునకువేం చేసినావు కనుక నిన్ను తోచిన కారణం చేత నేను కృదార్థుడనైనాయ్యా నా జన్మ సఫలమైనది నీదగు రాజ్యం నీ పుధుతేజము ఆశ్రయించి మర్యాదలు తప్పకుండా మరి మారకపో ఈ పదునాలుగు సంవత్సరముల నుండి నీ ఆజ్ఞ కై నీ బలము చేతనే ఈ రాజ్యమును యావద్ పరిపాలించినాను ఇంక దీని నచ్చాదను వృత్తి చేపను ఆత్మగుణము బలము గోషకోశాధికమంత గుణాధికమయ్యులు ఆ కను ఏదైనా రాజ్యములకు నీకు ఒక నమస్కారం కనుక ఇక నేను పరించలేను నీ ఇది నీకు ఇచ్చేస్తూ ఉన్నాను కనుక గ్రహించవలసింది ధనము కాని కోశములు గాని రాజ్యము కాని సమస్యమైన పది రెట్లుగా పెంచినాను గాని నీ సొమ్ములో ఒక కార్య ఖర్చు చేయలేదు కనుక గ్రహించవలసింది సైన్యముతో పర్షకమ్ముతో కూడా భరతాత్వము ప్రవేశించి అంటే అలాగేను అని భరతునీయంగా తొడ మీద కూర్చుండ పెట్టుకుని పుష్క విమానంతో సమస్త సైన్యంతో ఆ భరతాశ్రమానికి వెళ్ళినారు దిగినారట సర్వజనము వానరులో రా విభేషణ రాక్షసులు అంతా దిగిన తరువాత ఆ పుష్పకములు చూచీయ రామచంద్ర స్వామి ఓ పుష్ప ఇక్కడ నుండి వెళ్ళిపోవలసింది సన్నిధానమునకు కుబేరుని ఆజ్ఞులో ఉండవలసింది అని ఆదేశించగా వెళ్ళిపోయింది విమానముగా తరువాత వశిష్ట మహర్షికి నమస్కారం చేసి ఒక ఆసనమునయే ఒకరుగా ఉన్న ఆసనమునందు కూర్చున్నాడు అంతకైతే ఆనందమర్ధను నగుహర్తున అంజలి కీలించి సత్య పదార్థముందుకు రావచ్చు ఎదురుగా నిలబడి సత్య పరాక్రముడైన భరతుడు రాముదకే పంచాడు నమస్కరించి రఘుకుమత్తము విడదాటి కాదకు రాజ్యముని యావత్తో విడిచి అరణ్యమునకు కారణం చేత అసలమ్మని చేతాల రచితమయ్యే మున్నల చేత కోటాను మీకు నచ్చించిన అది దేవరవారు నాకిచ్చిన అర్థమా చిత్రకూట పర్వతమునందు ఆజ్ఞ చేత ఎంత కాలము నేను పరిపాలించిన గనుక ఇక మీ రాజ్యమును నీకు ఇస్తూ ఉన్నాను గ్రహించవలసింది ఆ దు మోసే బరువు ఒక దూడవు ఆ చిన్న లేక మోయలేదు అలా నీకు అర్హమైంది గను మీ రాజ్యము నా వలను కాదయ్యా పరిపాలించడానికి తండ్రి చేత నీవు గద్ద తండ్రికి పెద్దవాడవై పుట్టిన కారణం చేత ఈ రాజ్యమును యావత్వో పరిపాలించటకు నీవు అర్హుడవయ్యాగా మేల్కొను నీకు మేలు కొలుపులేమిటంటే శివారుతములు కాకముల యొక్క ధరుడు పక్షుల యొక్క అనేక విధములైన పక్షుల యొక్క ధరుడి అదంతా గడిచిపోయింది కనుక ఇక్కడ నుండి వేణువులు వేణులు అనేక విధములైన వాద్యములు మంగళవాద్యములన్నీ ధ్వనించుతుండగా బంధి మారుతులంతా స్తోత్రములు చేస్తుండగా ఇటువంబ విభుడా భరతొక్కులకెత్తు మెచ్చి అతనికని నీవు వల్కిన విధమున ఘనరాజ్యం అర్థికి అంటే ఓ భరత నీ విజయం ప్రకారంగా రాజ్యము యావత్తూ గ్రహించడాను సుభాగే కోవితుడా భరతం సుధాపుని ఘనపతిని క్వడపరిచి నాసితుడయ్య పీచిక అనగా ఎప్పుడైతే అంగీకరించినాను ఈ రాహద్యం అన్నాడు బోరు వ్యావత్తు దిగిపోయినట్టున్నదట భరతులకు సంతోషించి మహానుభావాన్ని ఎదికి కదా అన్న శరస్వరం ఉన్న భారము దిగిపోయింది అని అప్పుడు కూర్చున్నారు కింద అంత ఆ శత్రుద్ధి కొనుక్కొనే ఆ సుహస్తులకు శత్రువర్తకుల రాముడిని పరివేష్ అతి సమయమునందు శ్రువర్తకులున్నారే ఆ క్షవరము చేసే కర్మ ఆయుష్కర్మ చేసేవారు ఆ శత్రుఘ్ని ఆజ్ఞ చేత వారంతా వచ్చినారు భరతుండల వారికి అవన్నీ ఆయుష్కర్మం అంతా చేసిన వారి జడులు పెరిగిపోయి ఉన్నాయి ఇవురుక ఆయుష్కర్మం చేశారట చేసిన తర్వాత ఆ భరతుడు లఠుడు సుగ్రీవుడు ఆ విభీష్ణుడు వారికి ముందు వారిని చేయించమని ఆ స్నానం చేయమన్నమాట మంగళస్నం వారంతా చేసిన తరువాత రాముతామండలు వారికంతా అయిపోయిన తరువాత అప్పుడు రాముని యొక్క జడలన్నీ కూడా శోధించినారని టేసినారుథోపేతములైన పదకముల చేత స్నానం చేయించినారు రాముని నేర్పరులకు అలంకరించిన కొంతమంది నేర్పరులు వచ్చి రాముని అలంకరించినారు అనేక విధములైన భోషణముల చేతృసుల విశాలహారము వర్ష స్థలమునందుకు గోచరిస్తూ ఉన్నదట ఎలా ఉన్నదయా సరివేశ్వరిని యొక్క మనస్సు చంద్రుడు గునుక ఆ లోపల ఉన్నటువంటి చంద్రుడే పైకి గోచరిస్తూ ఉన్నాడా ఏమనేటట్టుగా చదువుగా ముచ్చాలహారం గోచరిస్తూ ఉన్నది రఘువీరుడు మేన ధరించున్నప్పుడు జలదు విచారు లోపల ప్రతిబింబం పోషణముల రత్రముల ఎందు భాసిస్తూ ఉన్నదటాయి జగత్తంతా కూడా ప్రతిబింబిస్తూ ఉన్నది కనుక సూచన వారికి ఎలా ఉన్నదా అంటే సరిదేశ్వరిని గర్భగోళమునందు సమస్త జగత్తులు ఉండుదని శాస్త్రములు చెప్పుతున్నవి కానీ మనము చూడలేదు ఇప్పుడు కనపడుతూ ఉన్నవి చూడండి అనేటట్టుగా రాముని ఎందు ప్రతిఫలిస్తూ ఉన్నవిడమైన భూషణములు కిరీటములు హారములు బాగు అంగద అంగదములు నూపురములు మొదలైన దివ్య భూషణ భూషితులై ప్రకాశించినాడు తో గైరి కాదు ధాతువులతో కూడిన మీరు పర్వతమా ఏమనే జట్టుగా ప్రకాశించినాడా భోషణముల చేత మరియు సాధుకున్నీలయ్యుడు పొరుపు మీరా కౌసల్యాది అవి కుమారునకు కోటలకు సంతోషం కలగవలినని మహాపని చేసిన వారు వానర కాంతులు రుమాతారా అమదలైన కాంతలందరినీ అనేక దివ్య భూషణముల చేత అలంకరింపజేసింది అంత శత్రుల సంవ్య కంచు ఆ సమయమునందు శత్రుఘ్గా ఆజ్ఞాపించక దివ్య రథాన్ని ఏ మంచి పొలములను సుమంత్రుడు తోలుగుని వచ్చినాడు కళ్యాణ గుణ సాను రామచంద్రుడు మంగళ విగ్రహుడయ్యే రామచంద్ర స్వాదితీయమై మనోహరమైన ఆ బంగారుమయమైన రథమునిగ్ఞాడు ఆ ఉదయం బాల భానుడు కదా ఉదయాత్రి మీద ఎలా ఉండును ఆ ప్రకారంగా రథమునందు భాషించిమానాధిల్ సహకా విమానమునందున్న దేవేంద్రుడి మాదిరిగా ంద పడుతుండగా అయోలో ప్రవేశించినేక విధములైన భూషణములు ధరించి దివ్యములైన వస్త్రములు కద్ సుగ్రీవుడు విభీషణాదులు ఆ అంగదాదులంతా బయలుదేరినారు కాంతలు సీతా సైతం సమాలోచన సీతా మహాదేవి వెంట రాక్షస కాంతలంతా బయలుదేరినారు ఆ అయోధ్య చూడవలి అయోధ్యాన రాజ సచివులు పురోహితులుషేకోపయోగ మంగళ క్రయ్య సప్దనార్థం ఆలోచించింది ఆ రాజపురోహితులంతా ఇక पट्टाभिषेक उपड़ी आलोचि अशोक वशिष्ठु मोदी महापुरुषा आलोचन युद्धि पतम या शुभ लग्न ఉన్నది కనుకే జాముని ఏవేమి చేయవలసి ఉన్నవాళ్ళు చేయించమయ్యాయని వశిష్ఠులకు చెప్పినారు రాముని చోట వలన బయలుదేరి పట్టణముదయా పొరము నిర్గమించి వచ్చినారు మంత్రులు వచ్చి నిలబెడగా ఆ వశిష్ఠుని మీద వేసేశారట ఆ మారములన్నీ స్వామి మీరు చూస్తూ ఉండండి రాముని ఆ ఊరేగింపు ఉండే చూడాలి మేము అంతా బయలుదేరి వచ్చారట మంత్రులంతా ఎనిమిది మంది మంత్రులు నిలబడ్డారట త్రోమలో చూచి వస్తా రథం మీద కన్నాడట అయా అందుకు కదా బయలుదేరింది రమ్మన్నాడట అంతా ఉరుసలే ఎక్కారట రథం మీద మంతులంతా అనంత వైభవా మహాపురుషుడైన భరతుడు గురముల యొక్క పగ్గములు బట్టి చొట్లో కూచురి తోలుతూ ఉన్నాడు నూరు పెత్తములకి వ్యవహరైనటువంటి గొడుగు ఆ శత్రుఘ్నుడు వచ్చినాడు రాములకు సరే ఆ వ్యజనము వీవన ధరించి ఏ ఏ లక్షణ స్వామితో అనైనటువంటి ఆ దీవన ధరించి విసురుతూ ఉన్నాడు రెండవ ప్రక్కని విభీషణం వేస్తూ ఉన్నాడు ఆ శత్రుంజయమనే పట్టబుడే అనుగున్నది కనుక దాని మీద ఎక్కి ముందు బయలుదేరినాడు సుగ్రీవు మహారాజు పెద్దవాడు గనుక నాటము లెక్కిన రూపం యమానల్లంతా మనుష్య రూపములు ధరించి తొమ్మిది వేల ఏడుగుల మీద ఎగిపోయి లేరినారు ఊరేగుంబులకు హనుమానెంబీ రఘుత్తముడు దేవాదిందా కృంగుల మర్జిం జగత్రుగా అనుకున్నంత మహాకుడు గగనములం నుండి దేవతలంతా ఆహా రామచంద్ర స్వామి వారు రాముడిని సంహరించి లోకములన్నీ కాపాడినాడు ఇట్టి మహాపురుషుడు ఇంకోరు లేరు అని అనేక విధములుగా స్తోత్రములు చేయుచుండగా వినపడుతూ ఉందని సర్వ మానవులకు నువ్వు దేవతా వాక్యములు పట్టణ ప్రజలంతా అంటారట పోగు సంవత్సరముల క్రిందట మనము ఎంత మంది చెప్పినప్పటికీ వెనక అరణ్యమునకు పోయినాడే రాముడు అప్పుడు కలిగిన దుఃఖమే దుఃఖము ఆ ఇప్పుడు మనలో పట్టణమునకు వచ్చి ఊరేతుండగా ఆ సూచనప్పుడు కలిగిన ఆనందమే ఆనందము అతి దుఃఖము కాని ఇక మనము బ్రతికి ఉండగా రాదు అని స్థిరపరిచారు ఆ మహానందములందు అలలాడుతూ గౌరులంతా చూస్తూ ఉన్నారు రామునివాదం రాముని ఆ సమస్త వేదములు వేదాంగములు తెలిసిన బ్రాహ్మణులంతా ఆశీర్వదించు రాముని ఎంత బయలుదేరిపోతూ ఉన్నారు ఈ ప్రకారంగా సకల జనాధిరాపుటకు రాపుడు సమస్తమైన మంత్రులతో పురి పురోహితులతో అనేక మంది సావంతులతో ఆ బురే గుంబులకు వస్తూ ఉన్నాడు ఆ వారికి చెబుతూ ఉన్నాడు ఇట రథం మీద ఉండి ఆ సుగ్రీవుడు చేసినటువంటి విషయములను హనుమ యొక్క గొప్పతనము బలమును ఆ నీలుని యొక్క గొప్పతనము నలుని యొక్క సేతు నిర్మాణము ఈ విషయములన్నీ చెబుతూ ఉంటే వింటూ ఉన్నారు ఆనందంగా ఆ మందగనము బయలుదేరినాడు అదే కథ గమల చేత అలంకరింపబడని పడిన సర్వమంగళ శోకం సమయ సంవర్ధిత మహా చంద్రోదయమునందుకటా సముద్రము ఎలా పొంగున ప్రకారంగా రామ దర్శనము చేత ఉప్పొంగి కొద్దిల్లుతున్న అయోధ్యాపురమును ప్రవేశించినారు రాజమార్గము సమయమునందు రాజకాంతలంతా మేడల మీద ఇదరిని ఆదరి నివరుసలు తీరినారట దివ్యములైన అంబరములు ధరించి దివ్యములైన పుష్పమాల వేసి భూషణములన్నీ ధరించి ఈ ధరిని ఉండి రాముని సేవిస్తూ ఉన్నానున్నటువంటి రాక్షసులందరినీ సంహరించిన మహాపురుడు ఈ రాముడేసు వాలిని సంహరించి కతురాజ్యమునంతా సుగ్రీవులకు ఇచ్చిన మహాపురుషుడు ఇతడి ఇతడి కూతు సముత్రం మీద నీధి మీద కోతల చేత రాళ్ళు చేలించి సేతువు కట్టిన మహాపురుషుడు ఇతడు